శ్రీ గు పాణి మేం బ్రహ్మ మా హ్రహ్మ నిరాపు బ్రహ్మ మణి దాకర నమః మణి దాకర నమస్తే తదాస్మ నిరపేయః కనటస్సి వేమయే సంతుతే మయః సంతు ఓం శాంతి శాంతి దిగ్ని దిగ్విశ్వః మదోపై నమః సదావే సదావే సదావే ప్రయోజనము స్థంహాహే తప తృతీయ బ్రహ్మచార్యార్యులవాసీ తృతీయ అత్యంతమానమాచార్యుల సాద అక్కడ మూఢాశ్రమాలు వెళ్ళాయి అంతవరకు మూఢాశ్రమాలు వరస మనకి ఎటువంటి ఉన్నా మూడు ఆశ్రమాలు ఉన్నాయి బ్రహ్మచారి మూడవ స్థానంలో వచ్చింది గృహస్థ మొదట వచ్చింది వానప్రస్థ తర్వాత వచ్చింది అప్పటి అది వన మూడాశ్రమాలి ఈ ఆశ్రమం వాళ్ళు ఆయా ఆశ్రమ ధర్మాలని ఆచరిస్తారు ఆశ్రమ ధర్మాలను ఆచరిస్తారు అంటే ఈ ఆశ్రమ ధర్మాలు ఎలా అవుతాయంటే బాహ్యంగా మన చేస్తాం తెలుస్తూ ఉంటారు అన్ని బయటకు వచ్చి బయట తెలుస్తూ ఉండేవే తర్వాత తపస్సు అది కూడా బయటకు తెలుస్తూ ఉండేవే తర్వాత బ్రహ్మ జాతి ఆచార్య ఆచార్యములతో నైతికుడుగా ఉండిపోతాడు ఇది ఆశ్రమ ధర్మములు ఆశ్రమ ధర్మములు వర్సెస్ ఆత్మధర్మముల మధ్య ఈ మూడు ఆశ్రమ ధర్మములు శంకరులైతే ఆశ్రమ మాత్ర శుద్ధ ప్రయోగం కూడా చేశారు వీళ్ళందరూ ఆశ్రమ ధర్మాలను మాత్రమే పాటిస్తారు లోపలంతా డొల్ల మనం వీళ్ళ మాట్లాడేసి పుణ్యలోక వీళ్ళందరూ పుణ్యలోకాల్ని పొందుతారు పుణ్యలోకాన్ని పొందేవాళ్ళు కాదు మీకు దీంట్లో ఒక అభిప్రాయం చెప్తాను స్వర్గం అనేది పుణ్యలోకము కదా స్వర్గము అక్కడ ఎక్కడైతే మీరు సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తారో అది ఫిజికల్ గా ఇక్కడ మన మన మన దగ్గరలో కాని మన చుట్టూ గానీ ఎక్కడా లేదు అది కేవలం ఎక్కడో పైన దానిని ప్రాణం పోయాక మాత్రమే చేరుకోగలుగుతాము అనే ఈ ప్రతిపాదన భయంకరమైన ప్రతిపాదనము మరి ఒకటి ఉండబోదు అనే ఉండాలి ఎందుకంటే మనిషి వాడు ఎటువంటి కండిషన్ లోకి వెళుకుంటాడంటే మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎందుకు పనికి రాసి ఇక్కడ సుఖశాంతి సుఖము ఆనందము అమృతత్వం ఇక్కడ ఇక్కడ ప్రతిదీ నాశనం అంతా దుఃఖమయ్యారు అనేటువంటి ఒక భయంకరమైన అంకుంటారు లోపల ఏమీ లేదు లోపలంతా డొల్లా దుఃఖమే ఉండదు ఇంకా ఆనందం అంటే ఏదైనా ఉందంటే ఫిజికల్ గా పైన ఎక్కడో ఉండదు ఈ ప్రాణం పోయాక అది దొరికితే దొరకచ్చు దానివల్ల ఈ కండిషన్ కనుక మైండ్ మైండ్ లో పడిపోతే వాడి యాటిట్యూడ్ మీరు చూడండి చాలా సిమికల్ గా తేగం జరీ ఆర్థడాక్స్ పీపుల్ చాలా సిమికల్ గా వాళ్ళకి జగత్తు చూస్తే రోత జగత్తులో మనుషులను చూస్తే దేహిక భావం వీళ్ళందరూ అయోగిస్తున్నారు ఇది ఇదొక మోస్ట్ సిమికల్ అండ్ హార్మ్ఫుల్ ప్రొపోజిషన్ ఏదైనా ఉంది అంటే ఇదే నెంబర్ వన్ నేను ప్రసంగం చెప్పారు కలియుగము పౌరాణికలో మాట పడుతుంది కలియుగము కలి కలహ కలి అనే మతానికి కొట్లాట అనర్థం కొట్లాట ఘర్షణ కాబట్టి ఘర్షణ అనేది ఎప్పుడు ఉంటుంది ఒక యుగంలో ఉంటుంది అంటే ఒక ఒక పీరియడ్ లో ఘర్షణ ఉంటుంది నేను చెప్పండి ఒక పీరియడ్ లో ఘర్షణ ఉంటుందా అన్ని పీరియడ్స్ లోనూ ఉంటుంది ప్రతి పీరియడ్ లోనూ ఘర్షణ ఉంది తోట ఘర్షణ ఉంటుంది శాంతి ఉంది తోట శాంతి కూడా ఉంటుంది ఇలా కాకుండగా అంటే ఒక సమర్థమైన ఆలోచన చెయ్యకుండగా ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము కలియుగం అంటే అర్థమంటే తెలిసినా అంత అధర్మమే దాంట్లో ఏమైపోతుంది మీరు అధర్మమే మీరు చూడాలి ఎందుకని మీరు కలియుగంలో ఉన్నారు కదా అంత అధర్మమే మీకు ఉండాలి ఉండదు ఎందుకని మంచి కృతజ్ఞ ఉంటుంది ఇక్కడ ఉండదు ఈ యుగంలో ఉండదు అనేటువంటి ఒక సిమికల్ యాటిట్యూడ్ మన బుద్ధిలో నిర్మాణం అవడానికి పౌరాణికుల యొక్క దృష్టికోణం ఆ రకంగా ప్రదేశం ఇప్పుడు మనం ఎక్కడ కూర్చుని ఉన్నాం పాఠం చదువుకుంటున్నాం ఈ కలియుగమా కృతయోగమా కృతయోగం కాబట్టి ఎక్కడ ఉంటుంది ఎప్పుడైతే మీరు అధికం చేస్తారో అదే కృతయోగం ఎప్పుడు మీరు పేకాటప్పుడు కూర్చుంటారో అదే కలియుగం ఎక్కడ కలియుగము కృతయోగము ఇవన్నీ ఫలానా ఊళ్ళో ఉంటాయి ఉంటుందా అంటే కలియుగం వంటిది అనేసి ఒక పదాన్ని సినికల్గా మన మనుషులు తయారవుతారు ఆర్థడాక్స్ పీపుల్ యొక్క యాటిట్యూడ్స్ అలా ఉంటాయి యఠాధిపతులు ఎలా ఉంటారంటే మనం సమాజంలోకి వెళ్ళద్దు ఇది కలియుగము సమాజం అంతా చెడిపోయింది అంత ధర్మమే ఉన్నది మనం లోపల కూర్చొని అభిషేకాలు చేసుకుంటూ కూర్చుందాము అని వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి అదేమిటండి మేము జగద్గురువులు కదా అంటే ఈ తలయుగము జగత్తంతా కూడా పాడైపోయింది కానీ నేను జగద్గురువులు అదే లేదో ఒకటి దాని పాట సో ఇటువంటి సిమికల్ యాటిట్యూడ్ వచ్చేస్తుంది బ్రహ్మ సంస్థ ఇప్పుడు నేను చెప్పాను చూడండి ఇక సిమికల్ దీనికి ఆపోజిట్ కేవల ఆశ్రమ ధర్మములను మాత్రమే అనుష్ఠించుట కాదు తన హృదయము లోపల చైతన్య రూపంగా ప్రకాశించేటువంటి పరమాత్మ ఎందు నిష్టను కలిగి ఉండట వాడు అమృతత్వము కలిగి ఉంది ఇప్పుడు ఆశ్రమాల ప్రసక్తే చేసినట్లయితే నేను మీకు రీగ్యాప్ చెప్తున్నా అసలు గ్యాప్ వచ్చింది కదా ఆశ్రమాల ప్రసక్తి అయినట్లయితే ఈ బ్రహ్మ అనేది సన్యాసం అవ్వాలి మూడు ఆశ్రమాలు కవర్ అయ్యే నాలుగోది కవర్ కాలేదు కాబట్టి అదొక పాయింట్ ఇంకొక పాయింట్ ఆశ్రమ ధర్మములను మాత్రమే అనుష్ఠించేవారు స్వర్గానికి పోతారు పుణ్యలోకాలను మాత్రమే పొందుతారు వాళ్ళు అమృతత్వానికి అర్హులు కాదు అమృతత్వము ఆశ్రమ ధర్మంతో సంబంధం లేదు బ్రహ్మ సంస్థలు బ్రహ్మ నిష్ఠులు మాత్రమే అమృతత్వము పొందేగారు అది సన్యాసుల యొక్క అది సన్యాసుల యొక్క హక్కు అని అలా విడదీసి వివేకం వివేకం దీనికి ఆపోజిట్ భర్తృప్రపంచాన్ని అర్జుల ప్రతిపాదన ఏమని దీంతో రహస్య ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో సన్యాసం అనే ఒక ఆశ్రమము గలదు అనే ఎకనాలజ్ ఆశ్రమము గొప్పది పైన చెప్పిన మూడు ఆశ్రమముల కంటే ఇన్ని పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది వీటిలో ఏ ఒక్కటి మేమాంసములకు అంగీకారం కాదు మీమాంసకు సన్యాసము అసలు ఆశ్రమంగానే వాళ్ళు ఒప్పుకోడు వేరే అని మంత్రం చెప్తారు ఎవడైతే అగ్ని ఉద్వాసన చెప్తాడో ఉద్వాసం ఉద్వాసనంటే తెలుసు అగ్ని ఎవడైతే ఉద్వాసన చెప్తాడో అంటే సన్యాసం ఏషహా వేరీ హోమిసైడ్ దర్శనం వాడు మర్దరు చేసి మర్డర్ చేసిన వాళ్ళతో సమానం అందరూ కూడా ఎవరిని మంచి మనిషిని చేసిన వాడితో సమానం అని అంత పరుషంగా సన్యాసాశ్రమాన్ని అది మీమాంసకుల యొక్క నిర్ణయం ఆ విధంగా ఉంది వాళ్ళు సన్యాసాశ్రమాన్ని అయ్యే చరిత్ర అయితే మొదలైన ఉపనిషత్తుల్లో సన్యాసాశ్రమము ప్రతిపాదింపబడి ఉన్నది కాబట్టి ఇది పచ్చిమేలక్క గొంతులో పడిందని తెలుగులో సామెంట్ ఉంది ఆవిధం కూడా సన్యాసాశ్రమాన్ని మేము స్వీకరించము అన్నట్లయితే ఈ ఉపనిషద్ వాక్యాలు అడ్డుపడతాయి కాబట్టి ముక్కుతో మునుగుతో సన్యాసాశ్రమాన్ని వాళ్ళు స్వీకరించారు అది కూడా ఎవరి స్వీకరించారు బుద్ధి వాడు వాళ్ళ కోసం సన్యాసాశ్రమము వాళ్ళు కర్మ చేయడానికి యోగ్యత లేదు కనుక చూడాలి ఆ జ్ఞమును చూసి హోమం చేయాలి హోమం చేస్తాడు వాడు నడవలేదు కాబట్టి వాడికి ఆ ప్రదక్షిణం చేయటం కుట్టదు కాబట్టి వీళ్ళ కోసం గుడ్డి వాళ్ళ కోసం గుడ్డి కోసం సన్యాసాశ్రమం పెట్టండి అని అలాగే అంగీకరించారు తర్వాత బ్రహ్మనిష్ట అనేది వాళ్ళు ఏది ఒప్పుకూడదు బ్రహ్మనిష్టలేదు బ్రహ్మనిష్ట పేరుతో కర్మ ఎగ్ర కొగొట్టే ఉపాయండి అని దాన్ని తోచుకుంటారు ఈ బ్రహ్మ సంస్థ అమృతత్వం ఏది సన్యాస ధర్మము అనే ప్రతిపాదనములకు వాడు వ్యతిరేకత కాబట్టి వాళ్ళ పూర్వపక్షాన్ని ఇప్పుడు కాదని మళ్ళీ ఈ పాయింట్ ని మనం ప్రతిష్ఠించాల్సి ఉంటుంది పూర్వపక్షం మనం చూశాం తర్వాత దీంట్లో ఇంకో మాట ఏమిటంటే బ్రహ్మనిష్ఠులు అన్నట్లయితే అద్వైతము బ్రహ్మంటే ఆత్మే ఆశ్రమము ధర్మములు అంటే ద్వైతము ఇప్పుడు బ్రహ్మ సంస్థ అమృతత్వం ఏంటి ఆశ్రమ ధర్మాల్లో అమృతత్వం ఉండదు కేవలం పుణ్య లోకాలే వస్తాయి అని చెప్పినట్లయితే ద్వైతాన్ని కాదని అద్వైతాన్ని ప్రతిష్ఠించినట్లు అది వాళ్ళకి ఇష్టం అసలు అద్వైతం అంటేనే ఇష్టం కానీ అద్వైతం శృతి చెప్తోంది కాబట్టి మళ్ళీ పచ్చి వెనకకాయ గుడ్డట్టు దాన్ని కాలడానికి వీలలేదు దాన్ని స్వీకరించడానికి ఇవ్వలేదు కాబట్టి వాడు ఏం చేశారంటే ద్వైతాద్వైతము అనే ఒక అర్థదారు ఒకటి ద్వైతము ఉంటుందో అద్వైతం ఎక్కడైతే అద్వైతం ఉంటుందో దానికి మనం లింప్సింపతి అద్వైతంగా శంకరమత్వాదుడు అన్నాం అనేసి అక్కడతో దాన్ని కట్టి పెట్టేస్తాడు కట్టి పెట్టే తర్వాత అభిషేకాలు పూజలు చేసుకుంటూ అది ద్వైతం కదా అంటే మన సిద్ధాంతం ద్వైతాద్వైతం అప్పుడు ఈ వాక్యాలను ద్వైతాద్వైతంలో ఎలా వ్యాఖ్యానం చేస్తారు వాడు బ్రహ్మచారి కాని గృహస్థు కానీ వానప్రస్థుడు కాని బ్రహ్మనిష్ఠుడైనట్లయితే వాడు మోక్షమును పొందుతాడు బ్రహ్మనిష్ఠుడు కాకుండా కేవలము ఆశ్రమ ధర్మములను మాత్రమే చేసినట్లయితే పూజలోకాలను పొందుతాడు అని వ్యాఖ్యానం చేస్తాడు దానిని కూడా ఖండించి దీన్ని వివేక పూర్వకంగా సపరేట్ గా మనం బ్రహ్మనిష్ట సన్యాసము అవే ఆశ్రమ ధర్మములకు సంబంధం లేదు వాటి పుణ్యలోకాలు వేరు ఇలా మృతత్వము మోక్షము అని ఈ దాన్ని మనం సాధిష్ చేయాల్సింది ఇంకా అయిన తర్వాత ఇంకొక చిన్న కామెంట్ చేసి మనం భాష్యంలో పేరుకోండి పొడపక్షం అయిపోయింది ఇప్పుడు నేను ఆ పొరపక్షాన్ని మీకు అందారంగా మనం చేశాను సిద్ధాంతం చదువుతుంటే మళ్ళీ పొడపక్షక్యాలు ఇంకొక కామెంట్ ఏంటంటే ఈ మంత్రము ఇది మంత్రం వస్తుంది ఒకటే వాక్యం ఒకటే వాక్యం కాబట్టి ఒకే వాక్యంలో రెండు కంక్లూషన్స్ రాకూడదు వాక్యభేదం అనేది దోషం వస్తుంది ఈ వాక్యము ఆశ్రమ ధర్మము మూడింటిని విధిస్తూ లేక నాలుగు వందల బ్రహ్మానిష్ట విధిస్తుందా ఏదో వచ్చేస రెండింటి విధిస్తోందంటే కూడా వాక్యభేదం వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే రెండింటిని తప్పు వాక్య భేదం వాక్యభేదం అనేది కాబట్టి వాళ్ళు పెట్టుకున్న దాన్ని వాళ్ళ వ్యక్తి ఈ వాక్యభేద దోషాన్ని పరిహరించడం కోసం మనం ఏదో ఒకదాన్ని ఈ వాక్యం విధిస్తోంది అని చెప్పాలి అయితే ఆ ఒకటి ఏమిటి అంటే వాళ్ళే ఉన్నారంటే ఆశ్రమాల వాళ్ళు బ్రహ్మనిష్ఠుడైతే బ్రహ్మోక్షాన్ని పొందుతారు ద్వైతాద్వైతమే దీని యొక్క యొక్క సిద్ధాంతం వాళ్ళు అలా చెప్తారు తప్పు ఎండర్లా ఏమని చెప్పారంటే మొదటి మూడు ఆశ్రమముల యొక్క ప్రసక్తి ఆల్రెడీ స్మృతులలో చెప్పబడియే ఉన్నది స్మృత్యుక్తమైన ఆశ్రమములను ఉపించి వాటికి విలక్షణమైన బ్రహ్మనిష్టను ఇక్కడ శుతి చెప్తా ఉంది కాబట్టి శుత్యుప్తమైన ఆశ్రమములను ఉపంపించుట వాటిని విధించుట కొరకు కాదు కేవలము బ్రహ్మనిష్ఠను శుభించుట కొరకు మాత్రం అది ఎలాగంటే పూర్ణవర్మని కనుక పట్టుకుంటే రాజ్యాధికారంతో సమానమైన భౌరాన్ని అనుభవించవచ్చు మరో వర్మను పట్టుకుంటే కడుపునండా భోజనము ఒక పల్లెలు తాపు తప్పు ఇంకేమి దృష్టాన్ని ధరించారా కాబట్టి బ్రహ్మనిష్టం మోక్షాన్ని ఇస్తుంది మిగతా మూడాశ్రమాలు ధర్మాలను ఆచరిస్తే పుణ్యలోకాలు మాత్రమే లభిస్తాయి అని చెప్తారు సో కాబట్టి ఇక్కడ వాక్య భేదోష నివారణ కొరకై బ్రహ్మనిష్టను మాత్రమే ఈ వాక్యము విధిస్తూ ఉన్నదియతే అని ఒక నియమం దేన్ని స్ఫుతిస్తారో దాన్ని విధిస్తారు దేన్ని విధిస్తున్నారో దాన్ని స్థుతిస్తారు ఇక్కడ బ్రహ్మనిష్టను విధిస్తున్నారు స్ఫుతించాలి బ్రహ్మనిష్టను స్టంటే మిగతా మూడో ఆశ్రమ ధర్మములను ఒక్క విధం తక్కువ చేస్తూ పాలి అంతే వారు అలాగే స్థుతించాలి గారి గవర్నమెంట్ ను స్ఫుతించాలంటే అంతకు ముందు గవర్నమెంట్ పరిస్థితి చూపించాలి అలాగే ఇక్కడ కూడా మిగతా ఆశ్రమాల వాళ్ళు ఆశ్రమధర్మ పరులైన జనులు కేవలం పుణ్యలోకాలను మాత్రమే పొందుతారండి బ్రహ్మనిష్ట గలవాడు మోక్షాన్ని పొందుతాడు అలా పోల్చి స్ఫూపించినారు కాబట్టి ఇక్కడ బ్రహ్మనిష్టయే విధేయము అని ఇది భాష్యకారుల యొక్క ఇదంతా మనం గమనిస్తాలి ఇంట్లో నేనన్నా రిమార్క్ ఏంటంటే స్మృత్యుక్తమైన ఆశ్రమములను ఉపంపించి బ్రహ్మనిష్టను విధిస్తున్నారు అని చెప్పడం ద్వారా ఇది బ్రాహ్మణ వాక్యం బ్రాహ్మణములు స్మృతి తరువాతి కాలంలో కూడా వచ్చి ఉండవచ్చును అని ఒక కపవాళ్ళది మంత్రము స్మృతికి పూర్వమునందు అని బ్రాహ్మణము స్మృతి తరువాత కూడా వచ్చి ఉండవచ్చు ఎందుకంటే మరి స్మృతిలో చెప్పిన దాన్ని బ్రాహ్మణము ఉటంకించి ఆ పైమాట చెప్తోందంటే ఇప్పుడు మన స్మృతి ముందు ఉండి ఉండాలి కదా క్రోనలాజికల్ గా కాబట్టి మంత్రములు బ్రాహ్మణములు అది వరుస మంత్రముల కాలము బ్రాహ్మణముల కాలము ఒకటే నా లెక్కర్లేదు కాలభేదం చూపించవచ్చు మనం ఎక్కడ మీద నేను ఎక్కడ మీద మామూలు ప్రాచీన పద్ధతిలో ఎక్కడ మీద మాట్లాడతాను మాట్లాడికపోవడమే కాదు ఎవరైనా మాట్లాడితే వాడిని ద్వేషిస్తారు చెప్తారు కూడా వీడు ఎక్కడ వీడు ట్రెడిషనల్ కాదు అని నాన్ ట్రెడిషనల్ తీ నా మీద ఒక పెద్ద తొక్క నేను ట్రెడిషనల్ కాదని నన్ను ట్రెడిషనల్ కాదన్న విభక్తి జ్ఞానం ఉండదు ఇది అదో ప్రాబ్లం నన్ను ట్రెడిషనల్ కాదంటే నేను ఒప్పుకుంటా వాడి వాడి పాలిని సూత్రాలు నేను కరెక్ట్ చేయాల్సి వస్తుంది వాడి విభక్తి జ్ఞానం లేకుండా శ్లోకం చదివితే తప్పు చదువుతున్నారు అని నేను చెప్పాల్సి నేను ట్రెడిషనల్ కాదంటాడు వాడు ట్రెడిషనల్ అంటే అంటే అలా ఉంటుంది కాబట్టి ఎక్కడ నుంచే చెప్పాల్సి వస్తే ముందు మంత్రములు తర్వాత బ్రాహ్మణములు స్మృతులు కొన్ని బ్రాహ్మణముల సమకాలములై ఉండొచ్చు కొన్ని బ్రాహ్మణములకు ముందున్నాయి కొన్ని బ్రాహ్మణముల తర్వాత కూడా అని ఈ విధమైన ఒక క్రోనలాజికల్ కన్క్లూషన్ కూడా మనకి భాష్యకారణ యొక్క వచనాన్ని బట్టి వస్తుంది నేను ఇంకొకటి గమనించా ఐదవ అధ్యాయం సాంద్రోజ ఐదవ అధ్యాయం ఒకట మంత కర్మ అని ఒక కర్మను విధించారు ఉపనిషత్తులు కూడా అక్కడ కర్మ విధానం ఉంటుంది ఈ కర్మ గురించి వ్యాఖ్యానం చేస్తూ శంకరులు ఏమని రాశారంటే ఈ మంతకర్మ శ్రౌతము కాదు స్మార్తము అని రాశారు భాషగా మన పండితులు ఏం చేస్తారంటే ఇవన్నీ కార్పొట ఆవిక్తి వచ్చిస్తారు వీటి గురించి చర్చ చేయలేదు ఇది శ్రౌతము కాదు స్మార్థము అంటే ఏమేమి చెప్పేది ఆ కర్మ బ్రాహ్మణంలో చెప్పిన కర్మ అది శృతియుక్తమైన కర్మ కాదు అది స్మృత్యుక్తమైన కర్మ అంటే బ్రాహ్మణము స్మృతి తరువాత వచ్చినది స్మృతిలో చెప్పిన బ్రాహ్మణం అది చెప్పినట్టుగా తెలియజేయాలి కాబట్టి ఇటువంటి సూక్ష్మమైన అంశములు కూడా పెద్దలు గమనించగలరు అంటే మీలో కూడా మంచి విద్వాంసాలు ఉన్నారు అదే విద్వాంసు దగ్గర మాట్లాడేప్పుడు మంచి విషయాలు కూడా మాట్లాడితే పరిశీలనాత్మకమైన విషయం కూడా మాట్లాడితే బాగుంటుందని నేను ఇక్కడ సో ఇప్పుడు ఆ పూర్వపక్షం తస్మాత్ ఏ బ్రహ్మ సంస్థ స్వాశ్రమ విహిత కర్మవత సహా అమృతత్వమేది ఇది నా కాబట్టి బ్రహ్మనిష్ఠుడందు మళ్ళీ వేరే మీరు సన్యాసాశ్రమము బ్రహ్మనిష్ట అంటే కొత్త డిపార్ట్మెంట్ ఒకటి మీరు పెట్టకండి ఒకటే డిపార్ట్మెంట్ అదే కర్మ అదే ఉపాసన మళ్ళీ బ్రహ్మానుష్ఠాన్ని మీరేమిటూ ఈ ఆశ్రమ ధర్మాన్ని అనుష్ఠించే వాళ్ళే కర్మక్షత్రముల కర్మక్షేత్రములంటే కర్మల్ని చేస్తూ మంచి కాలేజీ కర్మ చేస్తుంటే మంచి పోయిన అయిన తర్వాత కర్మ ఏమి ఉండదు ఇంకా కొంచెం అడుగు లేచి పీత అవుతారు రెండో మూడు ఇంట్లో అప్పుడు కర్మ ఉంటుందండి ఉండదు అధ్యయనం చేసుకోవచ్చు ఎలా ఏదో అధ్యయనం చేస్తూ అంతసేపు అధ్యయనం ఏం చేస్తారు కొద్దిగా ఖాళీ ఉంటే బ్రహ్మనుష్ఠం ఉంటారు అలా చేస్తే అమృతత్వం వస్తుంది బ్రహ్మనుష్ఠాకర్లేదనుకుంటే పుణ్య లోకాలు వస్తాయి అది వ్యాఖ్యానం చేస్తారు సో హిత కర్మవత యహ బ్రహ్మ సమస్య సహా గురు అని వ్యాఖ్యానం చేశారు ఆ పైన చెప్పిన మూడాశ్రమాల వాళ్లే మూడే అశ్రమాలు నేను సన్యాసంలో ఒక పట్టుకురావచ్చు ఈ మూడాశ్రమాల వాళ్లే పలువ ఎవడైనా బ్రహ్మనిష్ణుడు వాడు మోక్షాన్ని పొందుతాడు మిగతా వాళ్ళు పుణ్యలోకాన్ని పొందుతారు మిమాంసకులు కర్మను అంగీకరించాడు సన్యాసాన్ని అంగీకరించారు సన్యాసాన్ని ద్వేషిస్తారు మా నాన్నగారు చెప్పారు నాకు ఒక్కలంక అనే గ్రామంలో ఉదవేద పండితులు ఉండేవాడు ఆయన ఆయన జమీందారు కూడా పేద చదువుకున్నవాడు వాడు ఎవరు చెప్పిన వాడు వెంట పేద జమీందారు అయితే అందరూ చెప్పిన ఆయన ఏమన్నా లా పాస్ చేశారంటే కాలంకి అవతల ఉండేది ఒక్కలంక కాలవరకి అవతలు మెయిన్ రోడ్డు ఈ సన్యాసులవల్ని కాలవ దాటి మన ఊరికి రానివ్వద్దు అని ఆయన ఒక లా పాస్ చేశారు ఆయన ఎందుకు రానివ్వద్దు అంటే నేను సన్యాసి ముఖం చూడను ఆయన వేదాధ్యయను తత్పరుడు అవధాని అనివ్వడు దొక్క ఇంటి పేరు ఆయన ఏమన్నారంటే నేను సన్యాసిముఖం చూడను ఎందుకు సన్యాసముఖంలో మీకేమంత సమస్య వచ్చింది వాడు అగ్నిని మిగిలి పెడుతున్న వాడు కనుక సన్యాసముఖంలో ఇప్పుడు కొనే సన్యాసం తీసుకున్న వాళ్ళందరూ అగ్నిహోత్రాలు చుట్టలు కాల్చుకుంటూ చూసుకుంటారు వాళ్ళందరినీ చూస్తారు చుట్ట వాళ్ళందరినీ చూస్తారు చుట్ట కాబట్టి మీది సిగరెట్ వాళ్ళందరినీ చూడవచ్చు కానీ ఎవరో సన్యాసం గుర్తుకుంటారు ఎందుకో ఒక మాత్రం చూడదు ఈ రకంగా కూడా ఉంటారు జరుగుతుంది లోకల్లో నిర్ణయమో ఉన్నది కాక కూడా ఇప్పుడు ఎవరికి ఏది ఎక్కడ లేదు అది కలవద్దు ఉపాస రావద్దు జనబువద్దు అందరూ భోజనాలు సినిమాలు అయితే టాక్ షోస్ టాక్ షో అంత కష్మలమైనది అంత అర్థరహితమైనది నేను అక్కడ జనులు తమ బుద్ధిని సర్వనాశనం చేయగలుచుకుంటే టీవీ ముందు కూర్చుని సాక్ష చూస్తూ ఉంటారు అన్ని ప్రయోగ్యమైనటువంటి టీవీలో కూడా వినోద కార్యక్రమం అనేది ఒకటి ఉంటుందిగా సో సో ఇది పూర్వపక్షం ఓకే నా కర్మని ఇస్త విద్యా ప్రత్యేక ఇది ఎలా వస్తుందా ఈ గ్రంథాన్ని అధ్యయనం చేయటం అక్కడ ప్రత్యేక శబ్దము ద్వంద్వే శూయమానం పదం ప్రత్యేకం సంపదే అనే నియమాన్ని అనుసరించి కర్మ నిమిత్త విద్యా ప్రత్యయో అంటే ద్వితీయ వివచనం కాబట్టి కర్మ నిమిత్త ప్రత్యయము విద్యా ప్రత్యయము విద్యా నిమిత్తం అనుకోవడం కర్మ నిమిత్త ఆ సమాసం చూసుకుందా కర్మ కారణమైన సంకల్పము జ్ఞానములకు హేటువయ్యే సంకల్పము ఈ రెండు సంకల్పములు వేరు వేరు మాత్రమే కాదు పరస్పర విరుద్ధములు కూడా చూడండి నిర్మాణ విభాగము విజ్ఞాన విభాగము అనే రెండు విభాగములు ఉంటాయి అవి వేరువేరుగా ఉంటాయి విజ్ఞాన విభాగం వేరు నిర్మాణ విభాగం వేరు కర్మ అన్నది నిర్మాణం ఆ కర్మ నిమిత్తమైన సంకల్పములు అదే నిర్మాణ విభాగమునకు చెందిన సంకల్పము జ్ఞానమునకు సంబంధించిన సంకల్పములు వేరు ఈ రెండు వేరువేరు వేరువేరు మాత్రమే కాదు విరోధము కూడా ఏమిటి విరోధము కర్మ సంకల్పం ఉన్న బుద్ధి రెండు సంకల్పం ఉండదు విద్యా సంకల్పం యొక్క బుద్ధి రెండు సంకల్పం ఉండదు మీరు వంట చేస్తారా పాఠం చదువుతారా అంటే వంట చేస్తూ పాఠం చదువుతాము అలా చూడదు అలాంటి ద్వైతాద్వైత సందర్భం దీన్ని జనాలు రామకృష్ణ కథలాగా ఇక్కడ వస్తూ ఉంటారు ఓకే దానికి కారణములు బాహ్య కారణం ఏంటంటే మీరు ఒకే దాని మీదే ఫోకస్ దృష్టి ఉండగలుగుతుంది కాబట్టి ఆ దృష్టి ఏదో కర్మ మీద ఉంటే ఇంకా ఉంటే కర్మ మీద ఇది బాహ్యమైన కారణం ఆంతరమైన కారణం ఏమిటంటే కర్మ నిమిత్త ప్రత్యయంలో మీరు కర్త ఉంటారు విద్యాప్రతయంలో మీరు అకర్షాత్మస్వరూపంటికి మీరు ఎలా పంటన పెడతారు కాబట్టి ఈ విరోధము కలదు కనుక ఆశ్రమ ధర్మములను బ్రహ్మనిష్టంగా అలగా అవసరం చేసి పెట్టడం నేను బ్రాహ్మణుడను గృహస్థుడను అన్నవాడు నేను బ్రహ్మను అని అనుకోవడానికి అనుకోవడానికి అనుకోవడానికి కుదుర్తుందా మోయిన అయ్యేగాక కర్తను భోక్తను బ్రాహ్మణుడను బృహస్థుడను మోహినో అయ్య నిద్రలేచి టీకాగిన తర్వాత ఒక అరగంట సేపు నేను బ్రహ్మను మళ్ళీ సాయంకాలం ముందు కర్తను ఇలాగ వర్తంగా అవుతుందా అవే సంగ్రహ భాష్యం దీని మీద వివరం ఇది తల ఈ చర్చ చేయటాన్ని ఉండాలంటే అర్థం నాకు ఒప్పుకుండాలి అంటే మరి మీరు వినాలి కదా ఇక్కడ ఎవేవో అంశాలు అన్ని వెళ్తాయి పేజీలు తిరగేస్తున్నాను నేను ఎలా పేజీలు తిరిగిస్తున్నాగారు అనేవారు పేజీలు తిరగకురా లాగా అది పద్ధతి కాదు తగ్గి పద్ధతి కానీ అనుకుంటుంది చాలా వచ్చి ఓపిక ఉండాలి ఈ చర్చలో సమకాల సమాజానికి సంబంధించిన అంశాలను కూడా వచ్చే సందర్భం నిమిత్తం కాయ ప్రముక్త కర్మవిధులు అంటే కర్మ విధు వేదమంత్ర వాక్యాలున్నాయి అవి ఏ విధంగా ఆపరేట్ చేస్తాయి ఇప్పుడు ఉంటా అంటే ఆపరేట్ చేసే విధానం ఏంటంటే కర్మం తుట్టి కర్మ అంటే క్రియ క్రియ్య క్రియకి కారకములు ఉండు క్రియ అనేప్పటికీ కారకం ఇప్పుడు ఇడ్లీ తయారు చేయాలనుకోండి ఇడ్లీ తయారు కావాలి అనేది ఇడ్లీ వచ్చేసి ముందు ఉంటాయా ఇదేం మాయా సినిమా ఏం కాదు కాబట్టి ఇడ్లీ తయారు చేయాలంటే నేను వీళ్ళకి మంచి ఇడ్లీ తయారు చేసి పెడతాను అని సంకల్పించే వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తి అలా సంకల్పం నేను చేయలేదు అనుకోండి ఇప్పుడు ఇడ్లీ పోయిందండి సంకల్పించే వ్యక్తి ఉండదు నేను ఇడ్లీ తయారు చేస్తాను ఇడ్లీ కర్మ ఏమంటే ఇడ్లీ తయారు చేయడానికి ఇడ్లీ పాత్ర ఒకటి ఉండాలి దానితో తయారు చేస్తాను అది కరణం వీళ్ళు పాపం వీళ్ళ ఆకవిగా ఉన్నారు వీళ్ళ కొరకు తయారు చేస్తాను వాళ్ళు సంప్రదానం అవుతారు ఇప్పుడు పెట్టి పొయ్యి కిచెన్ లో చేస్తాను అది అధికరణం ఆ తర్వాత వడ్డిస్తాను అది అపాధానం అవుతుంది పాత్రలోంచి తీసి వండిస్తాను ఎన్నో ఎన్ని కారకాలు వచ్చాయి ఆ రోజు వీళ్ళందరికీ సేవ చేసినట్లయితే వాళ్ళు నా ఎడవ ప్రేమగా ఉంటారు భవిష్యత్తులో నాకు ఈశ్వరుడు నన్ను అనుగ్రహిస్తాడు అది ఫలము అది కారకం కాదు అది ఫలం భవిష్యత్తులో ఉండేది కారకంలో అవుతుంది కారకం అవ్వాలంటే వర్తమానంలో ఉండదండి నేను ఆస్ట్రాలజీ అంతా భవిష్యత్తులో పెట్టి కర్మ చేసేప్పుడు భవిష్యత్తు పనికి రాదండి వర్తమానం కావాలి ఈ ఫలం భవిష్యత్తులో ఉంటుంది అందుకే నేను మీమాంసకులు ఏమన్నానంటే ఫలము కారకము కాదు కానీ షష్టీ విభత్త షీ వి విభక్తి ఫలాన్ని చెప్తుంది పాని మహర్షి షష్ఠీ విభక్తి ఆఖర్ని చెప్పాడు నలు ప్రథమా రాజపది కాథమా కర్మ ద్వితీయా కర్తృకర్ణయోస్తృతీయ స చతు సంప్రదానే చతు పంచమీ అధికరణే సప్తమీ షష్ఠీ శే షష్ఠి ఆకంని చెప్పాడు చేసేటే చెప్పకుండా మిగిలిపోయేది వాటికి షష్ఠిపెట్టుకో అంచేత్రి వేరు శేషి ఏమంటే కనుక షష్ఠి కారకం కాదు ఈ ఆరు కారకాలు ఉన్నాయి ఈ ఆరు కాలం ఇప్పుడు అంతా అద్వైన ఉంటే ఏకం పాకం చేసి కూర్చోతే ఇంకా కర్మే ఉంటుంది అగ్నిహోత్రుడు బ్రహ్మయే హోమం వాడు బ్రహ్మయే ఆజ్ఞము బ్రహ్మయ్యే ఆఖరికి స్పూన్ సురుకు స్రోగము ఆ మాదిరి అది కూడా బ్రహ్మయ్యే ఇంక వీళ్ళు కర్మ ఏం చేస్తారుగా ఉండదు తరుదా భిన్న భిన్నముగా ఉంటాయి కర్తాది కారక క్రియ ఫల ఇవన్నీ వేరు భేద వస్తం భేద ప్రత్యయ వర్పం ఇవి వేరు వేరు అనే ఆలోచన వాడుకుండీ అక్కడెక్కడో స్వర్గము గలదు తేను కర్తని ఇది అయి ఇది ఆశయము ఇది సృక్కు స్రోవము ఈ మంత్రంతో ఇది ఇక్కడ హోమం చేస్తాను దానం పోయక స్వర్గానికి పోతాను అని ఈ ఆలోచన ఉండాలా ఈ ప్రత్యేకా ఈ ఆలోచనలో భేదం ఉన్నదా భేదం ఉన్నదా అంత అంతా భేదమే అంత భేదమే కర్త వేరు కర్మ వేరు వేరు అన్ని రకాలు వేరు అటువంటి భేదజ్ఞానమును నిమిత్తముగా చేసుకుని నిమిత్తము భేదజ్ఞానం వెళ్లే మీరు కర్మ చేయలేరుండ భేదజ్ఞానం ఉన్నట్లయితే ఇదం కురు ఈ కర్మం చెయ్యి ఇదం మా కాశి ఈ కర్మను చేయద్దు సుక్కు స్రోవం ఉంటాయి సుఖుతో హోమం చేయి స్రోవం పక్కన పెట్టు ఇప్పుడు స్రోవంతో హోమం చేయొద్దు అయిపోయింది హోమం అయిపోయింది సుఖపెట్టు శ్రువేణి హోతి ఇప్పుడు స్రోగంతో హోమం చేయి ఉంటుంది కదా హిరంపుడు హిరమ్మాకాషి ఈ విధంగా కర్మవిధులు పద్ధతి ఇలా ఉంటుంది కర్మవిధులలో అంత భేదలే ఉంటుంది బుద్ధి ఎందు బయట భేదం ఏమంటే బయట ఉన్నది లోపల ఉంటుంది లోపల ఉన్నది బయట ఉంటుంది ఉంటుంది కర్మవిధులు ఆ భేదాన్ని పురస్కరించుకుని ఆ కర్మవిధులు ప్రవర్తిలు సత్యని మిత్రాస్త్రత సర్వప్రా అంటే ఇక్కడ చక్కటి విచారా చాలా తలస్పర్శి విచారం అంటే చాలా అంటే శాస్త్రీయమైన విచారం కొంత శాస్త్రీయమైన ధోరణి ఉండాలి ఎంతో సైన్స్ ధోరణి లేని వాడికి సైన్స్ పాఠమే చెప్తారు అలాగే మ్యాథమాటిక్స్ ధోరణి లేనివాడికి మ్యాథమెటిక్స్ పాఠం చెప్పడం అలాగే కొంత శాస్త్రం భేదము దాని ధోరణి తెలుసు ఇప్పుడు ఈ భేదము శాస్త్రం విధించిందా అని ఒక ప్రశ్న లేవనిస్తారు శంకర్ అంటే కర్త వేరు కర్మ వేరు కరణము సంప్రదానము అపాదానము అధికరణము ఆరు కారకములు పాలముగా అన్ని వేరు వేరే సిక్స్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఎయిట్ అంటే ఎయిట్ వేరు వేరే అని వేదం చెప్పింది చెప్పలేదు ఎందుకని సర్వప్రాణి దర్శన సర్వప్రాదని చెప్తే వైదికుల్లో మాత్రమే ఈ వేదం ఉంది మిగతా వాళ్ళలో ఈ భేదం ఉండకూడదు ఈ భేదం అరేబియాలో ఉండకూడదు అమెరికాలో ఉండకూడదు ఇందో లేదో ఈ భేదం అంటారా అక్కడ లేదుగా తర్వాత కుక్క పిల్లి నక్క మొదలైన ప్రాణుల ఈ భేదం ఉండకూడదు శాస్త్రం ఎందుకంటే వాటికి శాస్త్రం తెలియదుగా కానీ వాటికి ఎందుకు భేదం లేదు మీరు కుక్క చూడండి అది కర్త కుక్క దాని ఎందుకు కర్తత్వం అవుతుందా ఉండదా అది ఇటు వస్తూ ఉంటుంది ఇటు వస్తూ ఉంటే మీరు తోలేశారనుకోండి చీచి అన్నారు అనుకోండి ఒక్క అడుగు ముందుకు వేస్తుంది కరెక్ట్ వేస్తుంది వేసి మీరు అటు వెళ్ళగానే మళ్ళీ ఇటు వస్తుంది కరెక్ట్ అవునా కదా అలాగే దాదేందుకు కర్మ ఉంటుంది కరణ ఉంటుంది ఒక్క గడ గడ పాతకాలంలో హౌసెస్ లో గడ తీసి వస్తుంది ఒక్క లేదా తలుపు అడుగున ఈ వాటర్ పడి చోట వాళ్ళతో కొరికి చిల్లి చేరుతుంది అనుకో సకల ప్రాణులలో కర్తాకర్మ కరణము ఇత్యాది కారకములు క్రియ ఫలము అన్నీ ఉన్నాయి అవి భేద బుద్ధితోటే ఉన్నాయి కాబట్టి శాస్త్రం వచ్చి భేదాన్ని విధించిందనే మాట అంత తప్ప భేదాన్ని బాగుంటాయి ఇలాంటి వచనాలు జనాలు అర్థం చేసుకోవాలి ఎందుకంటే జనుల యొక్క గాఢశీలత ఉండదు జనులు ఎవరైనా ఒకడు లేడర్ ఒక ముందుకు వచ్చి నేను లేడర్ని చెప్తే వాళ్ళందరూ ఫాలో అయిపోతారు ఆ లేడర్ చెప్పిన దానికి తప్ప ఆలోచించడం ఎరుగలు సో ఇప్పుడు అద్వైతమద్వైతమైన ప్రశ్న వేస్తారు అంటే తెలుగు ప్రశ్న చూడండి శాస్త్రం లేదనుకోండి మీ జీవితంలో అనుభవం ఏమవుతుందో అద్వైతం ఉంటుందా ద్వైతం ఉంటుందా ద్వైతమే ఉంటుంది ద్వైతాన్ని అనుభవింపజేయడానికి శాస్త్రం ఎందుకండి శాస్త్రము యొక్క ప్రయోజనము శూన్యం దీనికి ద్వైతా ద్వైతానికి శాస్త్రం యొక్క ప్రయోజనం శూన్యం అద్వైతానికే శాస్త్రము యొక్క ప్రయోజనము కలదు ఒక ద్వైతము తప్పై అద్వైతం కరెక్ట్ అయితే మాత్రమే మనకి శాస్త్రం కావాలి అంతే శాస్త్రం అక్కర్లేదు దీనికి జన్మయానందరారి దృష్టాంతం చెప్పేవాళ్ళు దాన్ని పూర్తి స్వామిజీ కూడా అనేక పర్యాయం చెప్పారు మీరు కూడా విన్నారా విన్నారా అయితే నేను మళ్ళీ ఇంకోసారి చెప్పాలా కొత్త వాళ్ళు వచ్చాను మురారు అంటే అతను బార్బర్ బార్బర్ పేరు మురార్ ఒక అతను వచ్చి ఓ ఊరు వచ్చాడు కొంచెం సాలుకి చెప్పేవాడు ఆయన సుమారు పదిహేను నిమిషాలు చెప్పేవాడు కథ ఆయన మూడు నిమిషాల్లో ముగిస్తాను ఒక ఊరు వచ్చాడు ఆ ఊర్లో గురువు బ్రహ్మచారి అప్పుడు ఇద్దరు గురువులు ఉన్నారు ఒకడు ద్వైత గురువు గోడ గురువు వీళ్ళిద్దరులో చూడడానికి గంభీరంగా ఏ గురువు ఉంటాడో చెప్పండి మీరు మీ జన్మల్ నాలెడ్జ్ వస్తాను ద్వైత గురువు చాలా గంభీరంగా నామారావు ఉంటాడు తర్వాత ద్వైత గురువు దగ్గర కట్టె పొంగలి చక్ర పొంగలి ఇంకా ఆకర్షణీయమై కూడా ఉంటాయి అద్వైత గురువు దగ్గర గుడిదా నీరు ఉంటుంది జ్ఞానం కాబట్టి అతని ఆకర్షణ ఉంది అది చూశాడు ద్వైత గురువు అద్వైత గురువు ఇద్దరినీ చూసుకుని వాకం చేసుకుని వెళ్ళి ద్వైత గురువు దగ్గర చేశాడు ద్వైత గురువు పాఠం చెప్తున్నాడు కొంచెం స్వామీజీ చెప్పేవాడు ద్వైతు గురువు దగ్గర పది సంవత్సరాలు చదువుకున్నట్ట ద్వైతు గురువు నియమం పెట్టాడు చదివినంతసేపు మంగళ జోలికి వెళ్ళొద్దు అది వరతం దాంతో జుట్టు అది పెరిగిపోయి గులాగా తయారయ్యాడు చదువు అక్కడ నేర్చుకున్నది ఏమిటంటే నారాయణుడు వేరు నరుడు వేరు అని నేర్చుకున్నాడు అది పది ఏళ్ళు నేర్చుకున్నాడు పదిహేడు చదివి సెటిల్ చేసిన పాయింట్ అది సరే మురారమ్మన్నారు రెండు గంటల చదువు ముహూర్తం పెట్టి మురారు వచ్చాడు మురారు ఏం చేస్తాడు మొత్తం కూడా జీరో అంటే ఐడియా ఉందా తెలీదు అది సరి అసలు తెలుస్తుంది సో మొత్తానికి మొన్నలా ఉంటాయి పోయి అయిపోయింది మురారి మొట్టమొదటి క్లీన్ షేప్ చేసేసి ఇంక వచ్చి తీసేసి మురారి దగ్గర అవుతుంది ఆ పెట్టిలో అవుతుంది ఆ అర్థం ఇచ్చాడు అర్థంలో చూసుకున్నాడు ఆ మురారి చూశాడు చూసాన్నాడు మీరు నేను మిమ్మల్ని గుడుగా ఉన్నప్పుడు చూశాను ఇప్పుడు అయిన తర్వాత చూస్తున్నాను మీలో ఒక అద్భుతమైనటువంటి ప్రజ్ఞ కలదు ప్రకాశము ఆ నారాయణుడు అన్నాడు మురారి అంటే ఈయనన్నాడు నేను నారాయణుడను కాను అని ఈయనన్నాడు ఇప్పుడు ముందు స్వామి వాడు చెప్పేవాడు నేను చెప్పలేను అది ఇతను ఈ బ్రహ్మచారి ఆ మురారి కాలనీ దండం పెడతాడు నా ముఖంలో ఇంతవరకు లేని ఒక శోభను నువ్వు పట్టుకొచ్చావు ఒక దైవీ శక్తిని నువ్వు నా ముఖంలో పెట్టావు నువ్వే నారాయణుడవు అని మురారికి దండం పెడతాడు బ్రహ్మచారి అంటే మురారు అంటారు నేను నారాయణుని కాదండి నేను వచ్చి నరుడను అంటే నువ్వు మా గురువు గారి దగ్గర పాఠం చదువుకున్నావు తెలియదండి మా గురువు గారి దగ్గర పాఠం చదువుకోకుండా నేను నారాయణుడూ కాదు నదు తెచ్చిపోయిందే నేను పదేమిది చదివి తెలుసుకున్న సంగతి నీకెల్లా తెలిసింది అంటే దానికోసం చదవడం ఎందుకండి అప్పుడు మురారు చెప్పాడు ఎందుకంటే ఈ మురారే ఆ అద్వైతాచార్యుడికి కూడా షేరింగ్ చేస్తూ ఉంటాడు అప్పుడు మురారు ఏమని చెప్పాడంటే నారాయణుడు నరుడు ఒక్కటంటే చదువుకోవాలి కాని అది ఎలా ఎలాగ ఒక్కటి ఒకటి అవడానికి వీళ్ళు లేదే అని తెలుసుకోవాలంటే చదువుకోవాలి ఐదేళ్ళు పదేళ్ళు నారాయణుడు వేరు నరుడు వేరు అని తెలుసుకోవడానికి చదువుకోకర్లేదండి అది నాకు తెలుసు పదేళ్ళు తెలుసు ఈ కథ చాలా మంచి కథ ఎందుకంటే ఈ కథ ఏం చెప్తుందో తెలుసు అండి శాస్త్రము విధించదు ఆ భేదాన్ని శాస్త్రం లేదా మానిందా అది మీరు చదివి తెలుసుకోండి భేదమును మాత్రము శాస్త్రము విధించదు